కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై మూడు ఇంతకాలమాయ నన్ను ఏమీనన్నవారులేరు చింత సంసారపు మాయ చిక్కించెనే కాని ఎందరు బ్రహ్మలో నన్ను ఇటు ఉట్టించినవారు ఎందరు యములో హరించినవారు ఇందుకును అందుకేగాని ఇలానే చేసిన పాపమంది వహించుక కాచినట్టివారులేరు తల్లిదండ్రులెందరో తనువు వెంచినవారు కొల్లగాసతులెందరో కూడినవారు చిల్లర పనికేగాని చేరబిలిచి వైకుంఠము వల్ల సాననిచ్చేవారు ఒకరూ లేరు కాలమును వీటిబోయే కర్మమును తెగదాయే మూలనుండి ఎవ్వరికి మొరబెట్టేను ఆలించి శ్రీవెంకటేశరాత్మవై నన్ను ఏలితివి ఇంత పనికెవ్వరును లేరు